ఋషిరువాచయే తపసా బ్రహ్మచర్యేణయా సంవత్సరం సంవత్స్థామం ప్రశ్నాన్ పృచ్చతీ విజ్ఞావ్యామీ వీళ్ళందరూ వెళ్ళి పిప్పలాదుడి దగ్గరికి సమిత్పాండులై అక్కడికి వెళ్లారు పిప్పలాదుడి దగ్గరకు వచ్చి వీళ్ళందరూ మాకు బ్రహ్మ విద్య నేర్పడిన అడగలేదు ఎందుకని వాళ్ళు వచ్చిందే దానికి ఆయన ఇవ్వగలిగినటువంటి సమర్థుడు ఆయన ఎంత క్లాసికల్ అప్రోచ్ ఉంది వాళ్ళు అడగలేదు కాని పిప్పలాదుడు ఏమన్నాడు తెలుసండి ఇక్కడ ఉపనిషత్తు అంటుంది తాన్హస భూయ ఏవ తప్రహ్మచర్యేణ శ్రద్ధయా మీరందరూ గొప్ప తపోనిష్ఠులుగా కనపడుతున్నారు మీరందరూ బ్రహ్మ విద్యను పొందాలని వచ్చారు సత్యాన్ని దర్శించాలని వచ్చారు మీకు ఏ సత్యాన్నైతే దర్శించాలనే తపన ఉందో ఆ తపన ఇంకొక సంవత్సరం పడాలి మీరు ఎలా బ్రహ్మచర్యేన తపసా సంవత్సరం సంవత్స బ్రహ్మచర్యము అంటే అది ఒక తపస్సు అండి అది పిప్పలాదుడు గుర్తించాడు ఏమిటనంటే వీళ్ళు ఏది పొందాలని వచ్చారో పొందాలని తీవ్రమైన వాంచ ఉంది కానీ ప్రిపేర్డ్నెస్ ఇంకా సరిపోదు ప్రిపేర్నెస్ అంటే ఏంటి సంసిద్ధత వీళ్ళకి ఆ సత్యాన్ని తెలుసుకోవాలి అనే కోరిక ఉంది ఇంకా మిగతా వేవి సత్యాలు కావని గుర్తించారు సత్యము ఒకటి ఉంది అది ఆ ఒక్కటి ఏమిటో తెలుసుకోవాలనేటువంటి తపన లోపలుంది కానీ పిప్పలాదుడు ఏంటంటే ఆయన ఏమన్నారు ఆ తపనని ఇంకొక సంవత్సరం పడండి నిజంగా ఆ తపన సత్యమైతే వాడికి ఇంతకాలం పడ్డ తపన ఏడాది అయిపోతుందో తెలుసండి వాడికి ఒక బ్రహ్మాండం ఒక పెద్ద మహాయుగం గడిచినంతగా వాడు రోజు ఆ తపస్సులో ఉండి తపస్సులో ఉండి దాని గురించి ఇంకా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ మగ్గిపోతాడు దాంట్లో అందుకనే పిప్పలాదుడు ఏం చేశారంటే వీళ్ళందరినీ అయ్యా మీరందరూ ఎందుకు వచ్చారో నాకు తెలుసు నాకు బాగా తెలుసు ఎందుకని నా దగ్గర ఉండేది అదొక్కటే మీరు నా దగ్గరికి వచ్చారంటే దేనికోసం వచ్చారు దానికోసమే ఈ ఆరుగురు ఋషులు పిప్పలాదుడి దగ్గరికి దేనికి వెళ్ళలేదు దేనికోసం వెళ్లారు కేవలం సత్యదర్శనం కోసం వెళ్ళారు రెండో మాట లేదు ఎందుకని అన్నింటినీ వాళ్ళు చూసి ఈ లోకంలో అన్ని కుప్ప అనుకున్నారు ఒట్టి చెత్త అనుకున్నారు ఎందుకనంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే శబ్దం ఉంది చూసారా దాంట్లో వీళ్ళకి జగత్మిథ్యా అని తేలింది బ్రహ్మ సత్యం అనేది ఇంకా తేలలేదు కాబట్టి జగత్తుని ఎప్పుడైతే మిథ్య అనుకున్నారో ప్రకృతిని ఎప్పుడైతే మిథ్యా అనుకున్నారో మిథ్యాత్వ భావన బాగా నిలబడుంది కానీ సత్యత్వ భావన ఇంకా వాళ్ళకి కనపడట్లేదు దాన్ని పొందడం కోసం వెళ్లారు పిప్పలాదుడి దగ్గరికి ఆ పిప్పలాదుడు వీళ్ళ యొక్క నిష్ఠని చూశాడు అందుకనే ముందు మంత్రులు చెప్పారు బ్రహ్మనిష్టాహ బ్రహ్మపరాయణాహ బ్రహ్మాన్వేషమానాహ వాళ్ళకి లక్షణాలు ఇచ్చారు బ్రహ్మనిష్టాహ బ్రహ్మపరాహ బ్రహ్మాన్వేషమాణాహ అసలు ఆ సత్యాన్నే పొందాలని సత్యాన్నే తెలుసుకోవాలని సత్యాన్ని ఆవిష్కరించుకోవాలని తపనతో ఉన్నారు కానీ ఆ తపన ఇంకా వీళ్ళకి పూర్తిగా పక్వం కాలేదు వాళ్ళకి పూర్ణమైనటువంటి నిష్ఠ కలగడం కోసం పిప్పలాదుడు అన్నాడు తపసా బ్రహ్మచర్యేన శ్రద్ధయా మీరందరూ కూడా ఒక్క సంవత్సరం కాలం బ్రహ్మచర్యేన తపస సంవత్సరందరూ సంవత్స అంటే మీరందరూ ఇలా వసనం చేయాలి ఇలా వసించాలి ఎలా వసించాలి తపసా బ్రహ్మచర్యేన బ్రహ్మచర్యైన తపస బ్రహ్మచర్యము అనంటే దీనికి రెండు అర్థాలు ఉన్నాయి ఒక అర్థం ఏంటంటే బ్రహ్మణి చరతి అంటే బ్రహ్మణి అనంటే బ్రహ్మ అనంటే అర్థం ఏంటంటే రెండు అర్థాలు బ్రహ్మ అనే శబ్దానికి ఒకటి వేదములు రెండు పరమాత్మ అని అర్థం ఒకటేమిటి వేదములు రెండేమిటి పరమాత్మ అందుకనే ఏ మతమైనా మీరు చూడండి దేవుడు ఉంటాడు గ్రంథము ఉంటుంది అర్థమైందా దేవుడు ఉంటాడు ఒక గ్రంథము ఉంటుంది అలాగని ఇక్కడ కూడా బ్రహ్మ శబ్దానికి అర్థం ఏంటంటే వేదములు అని అర్థం బ్రహ్మ శబ్దానికి అలాగనే పరమాత్మ అర్థం అంటే వీళ్ళని పరోక్షంగా ఏం చెప్పారంటే పిపలాదుడు మొట్టమొదట మీరు మొట్టమొదట ఆ పరమాత్మ స్థితిని అనుభూతి పొందడం మొదలు పెట్టండి ఉపాసన ఇంకా చేయండి అంతే కాదు వేదాలు ఏవైతే చెబుతున్నాయో వేదములు చెప్పినటువంటి వాటిని మననం చేస్తూ చేస్తూ చేస్తూ పోండి ఎక్కడ దాకా వెళ్ళాలి అనంటే ఎక్కడైతే వేద మంత్రములు మూగపోతాయో వేద శబ్దము ఇక పలక లేకుండా మూగపోతుందో యతో నివర్త్యనసా సహ ఎక్కడైతే ఈ వేద మంత్రాలన్నీ ఇంకా ఆగిపోతున్నాయో ఇక ముందుకి అడుగు వేయలేనటువంటి స్థితికి చేరుకుంటున్నాయో అదేమిటి ఆనందం బ్రహ్మణో విద్వాతశ్చనే ఎక్కడైతే ఇంత స్వరము ఉదాత్తము అనుదాత్తము స్వరితము హ్రస్వము దీర్ఘము ప్లుతము శిఖ క్రమము పద జటము రేఖ మాల దండము ఇన్ని స్వరాలతో ఇన్ని మంత్రాలతో ఇంత విశిష్టంగా ఇంత అనంతమై ప్రకాశించేటువంటి ఆ వేదము ఎక్కడైతే మూగబోతుందో ఈ వేద మంత్రములన్నీ కూడా ఎక్కడైతే మూగపోతున్నాయో ఆ మూగపోయి ఉన్నటువంటి మౌనమే బ్రహ్మ అంటే మూగపోవడం అంటే ఏంటి అక్కడ మౌనమే బ్రహ్మ అందుకనే దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా ఆదిశంకర్లు వారు ప్రకటిస్తూ మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం అర్థమైందంటే మనం వ్యాఖ్యానం ఎక్కడికి చేస్తామని అంటే విషయాన్ని చేరుకునేదాకా వ్యాఖ్యానం చేస్తాం విషయాన్ని చేరుకున్న తర్వాత ఇక వ్యాఖ్యానం ఉండదు అక్కడ ఏముంటుంది మౌనమే ఉంటుంది అలాగనే ఈ వేదము అడ్రస్ కార్డు కూడా వేదవేద్యుడైన పరమాత్ము చేరుకునేదాకే కావాలి కాని ఆయన పొందిన తర్వాత ఈ వేద వేద్యాలు ఏవాత లేదు అందుకనే వేదవేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజీ బ్రహ్మచర్యేన తపస అంటే బ్రహ్మ అనే శబ్దానికి అర్థమేంటి వేదములు అనర్థం ఆ వేదములు దేనికి వేదవేద్యుడైనటువంటి ఆ పరంధాముడి దగ్గరికి చేర్చడానికి ఆ తత్వం దగ్గరికి నన్ను చేర్చడానికి ఆ తత్వం దగ్గరికి చేర్చాలి అని అంటే దీని నేను సరిగ్గా ఉపాసన చేయాలి కాబట్టి నా మనస్సు అంతఃకరణ శుద్ధి కలగాలి అలాగనే బ్రహ్మచర్యము అనంటే ఇంకొకటి ఏంటంటే అతిగా మన యొక్క వ్యవహారాలు అతిగా మన యొక్క క్రియలు చేష్టలు లేకుండా ఉండగలిగితే యుక్త విహారస్య యుక్త చేష్టసు యుక్త స్వప్నావబోధస్య యోగోభవతి దుఃఖ బ్రహ్మచర్యాన్ని కనుక పాటించడం మొదలు ఒక వ్యక్తి వాడు ఎలా అయిపోతాడంటే శాటిలైట్ ఓపెన్ అయిపోతుందండి వాడికి ఇది పెద్ద శాటిలైట్ సెంటర్ అండి మీకు తెలిసో తెలీదో తెలీ ఇది ఓపెన్ అయిందని ప్రపంచంలో ప్రకృతిలో ఉండే అన్ని రహస్యాలు ఇది లాగేసుకుంటూ ఉంటుంది ఇది గొప్ప మహా సెంటర్ ఇది ఎక్సలెంట్ సెంటర్ ఇది ఈ సెంటర్ ఓపెన్ అయ్యిందనంటే మనం ఏం చేయగలదు సెంటర్ ఓపెన్ చేసి పెట్టు కూర్చుంటే చాలు ఆ ఓపెన్ చేయడానికే ఇక్కడ తపస్సు అంతే అందుకనే ఇక్కడేమన్నారు బ్రహ్మచర్యేన తపస సంవత్సరేన సంవత్సరం సంవత్స కాబట్టి తపస్ అన్నారు తప అనే శబ్దం ఏంటి చెప్పండి తప అంటే తపు ధాతు తపనే తపు ధాతు తపస్సు అనే శబ్దానికి తపు ధాతు ధాతు అర్థం ఏంటంటే తపనే అంటే కాల్చడము అని అర్థం ఒక అర్థం తపింపచేయడము అని అర్థం తపస్సు అంటే అర్థం ఏంటంటే కాల్చడము అని అర్థం అంటే మనలో ఉండే కల్మశాలన్నీ తపస్సు ద్వారా కాల్చడము కాబట్టి ఇక్కడ ఈ తపస్సుని పిప్పలాదుడు చెప్పాడయ్యా ఈ తపస్సుతో బ్రహ్మచర్యేన సంవత్సరం ఈ రకంగా ఉండండి అని ఆ తర్వాత యథాకామం ప్రశ్నాన్ పృచ్త ఎది విఘ్నామ సర్వం హవో వక్ష్యామ ఆ తర్వాత మీరొచ్చి ప్రశ్నిస్తే చూడండి ఆయన అన్ని ఎన్ని చెప్తున్నారు ఆ తర్వాత మీరు వచ్చి ప్రశ్నిస్తే అంటే ఎందుకు ఆ మాట అంటున్నారంటే ఆయన చెప్పినటువంటి అక్కడ బోధించాడు ఉపాసన అది మనకు బయటికి వ్యక్తం చేయలేదు సీక్రెట్ అని ఇప్పుడు ఇక్కడ స్వారస్యం ఏంటనండి ఇక్కడ విషయం ఏంటనంటే ఈ ఏడాది పాటు తపస్సు చేయమన్నాడు కదా ఆ తపస్సులో ఆయన చాలా మెళకువలు నేర్పాడు వాళ్ళకి అది ఇక్కడ బయట పెట్టలేదు అన్నిటినీ బయట పెట్టదు ఉపనిషత్తు కొన్ని చోట్ల కొన్నింటిని కొన్ని చోట్ల కొన్నింటిని పెడుతుంది ఎందుకనంటే దాన్ని అనర్హుడు ఎవడైనా పట్టుకుపోతే వాడు దురుపయోగం చేస్తాను అక్కడక్కడ పెట్టింది అనమాట కాబట్టి ఇది ఒక చోట దొరకదు మనకు అందుకనే వీటన్నిటిని సమన్వయం చేయగలిగిన గురువు కావాలి మనకు సమన్వయం చేయగలిగినటువంటి సంప్రదాయవేత్త అయిన గురువు కావాలి ఎవడు పడితే వాడు మాట్లాడలేడు దీన్ని ఉపనిషత్తుని అందుకనే దీనికి తపస్సు బ్రహ్మచర్యము దీక్ష గురుకులవాసము గురు శుశ్రూష అలా ఉండి ఉండి చిన్నప్పుడు బాల్యం నుండే ఉండి చేస్తే వస్తుంది కానీ ఇదేదో పురాణాలో లేకపోతే ఈ కథ వ్రత ఉంటాయి కదా ఆ వ్రత చదివేసి లేకపోతే పురాణం చదివేసి లేకపోతే ఇంకోటి దాని అర్ధాలు చదివేసుకుని చెప్పినట్టుగా ఈ ఉపనిషత్తు చెప్పలేదు ఇప్పుడు ఈ సంవత్సర కాలం తపస్సు చేయమన్నాడు కదా ఏం తపస్సు చేయమన్నాడు ఏం చెప్తాం ఇప్పుడు అది ఇక్కడ చెప్పలేదు అవన్నీ చెప్పగలగాలి ఏమిటి ఆ తపస్సు అంటే ఉపాసన ఆ హిరణ్య గర్భ ఉపాసన చేయమన్నారు ఆయన తపస్సు ఆ తపస్సు ప్రత్యేకమైనటువంటి ఉపాసన ఆ హైరణ్య గర్భోపాసన అంటారు ఆ ఉపాసన చేస్తే ఈ సంవత్సర కాలం ఆ తర్వాత ఆ ఉపాసన ఖచ్చితంగా వాళ్ళని ఓపెన్ చేసేస్తుంది వాళ్ళు ఇంకేం అడగవలసిన అవసరం లేదు అప్పటికీ కూడా మీకు అడగాలని అనిపిస్తే యథాకామం ఒకవేళ మీకింకా కోరిక ఉన్నట్లయితే అడగాలని ప్రశ్నాన్ పృచ్ఛత అప్పుడు అడగండి అప్పటికి కూడా నేను చెబుతాను అనే అహంకారం చూపించలేదు చూడండి ఎది విజ్ఞాస్యామహ ఒకవేళ నాకు తెలిస్తే ఎంత వినయం చూడండి గురు అయ్యా మీరు తపస్సు చెయ్యండి అయ్యా ఆ తపస్సులోనే మీకు అన్ని తెలిసిపోతాయి ఒకవేళ ఆ తపస్సు చేసినప్పటికీ కూడా ఇంకేదైనా అవశేషం ఉంటే అనుమానం ఉంటే అడగండయ్యా ఒకవేళ అది నాకు తెలుసుంటే విజ్ఞాస్యామహ నాకొకేళ ఎరుక అయి దాన్ని సర్వం హవో వక్ష్యామ ఇది ఏమి మీకు ఉన్నదంతా చెప్పేస్తాను సర్వం వక్ష్యామ మొత్తము మీకు చెప్పేస్తాను అంటే గురువు యొక్క స్థితి చూడండి ఒక గురువు ఎంత సౌమనస్కుడై ఎంత సాత్వికంగా ఎంత డౌన్ టు ఎర్త్ ఉండగలిగితేనే ఉండాలి కాబట్టి ఇక్కడ ఒక గురువు కూడా వీటిని వేటినీ దగ్గరికి రానివడు గురువు అన్నవాడు ఎందుకని ఆ ఆ ఆ స్వరూపం మౌనమై ఉంటాడు మీరు ఒక్క రమణ మహర్షిని తీసుకోండి ఆయనే మనకు ఉపమానం అన్నిటినీ పక్కన పెట్టండి అన్నీ చూస్తూ కూర్చున్నాడు సాక్షి చేత కేవలం నిర్గుణశ్చయ కుహర మధ్య కేవలం బ్రహ్మ అహం అహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతీయ ఆ అస్మత్ ప్రత్యంలో దాన్ని పూర్తిగా చేదించి హాయిగా స్వస్వరూప అనుసంధానంలో కూర్చున్నాడు ఆయనకి ఏం కావాలండి ప్రపంచమే సత్యం అనుకున్న సాధకుడు సాధన చేసి తత్వాన్ని గుర్తించిన తర్వాత ప్రపంచం కూడా నాకు అక్కర్లేదు నా విలువని గుర్తిస్తుంది అడిగి ఆ ఓరియంటేషన్ మారింది అక్కడ జగత్మిథ్యాత్వ భావన సిద్ధమైంది అక్కడ కాబట్టి ఆ భావన ఎప్పుడైతే సిద్ధమైందో ఇక్కడ ఈ గురువు కూడా అంత శాంత చిత్తుడే కూర్చున్నాడయ్యా మీరు తపస్సు చేయండి తపస్సు చేసిన తర్వాత మీరు వచ్చి ఏది విజ్ఞాశ్యామహ అంటే ఇక్కడ విద్యా గర్వము లేనటువంటి వాడుగా ఉన్నాడు పిప్పలాదరు అంటే ఒకవేళ నాకు తెలిస్తే మీరు అడిగిన ప్రశ్నకి నాకు తెలిస్తే తప్పకుండా నేను కంప్లీట్గా చెప్తాను అవశేషం లేకుండా ఎక్కడ లెఫ్ట్ ఓవర్ లేకుండా చెప్తాను అంతేకాదు ఇది గొప్పతనం ఏంటంటే పరావిద్యకే ఈ స్థితి వస్తుంది అపరావిద్యకి ఈ స్థితి రాదు అపరావిద్య అనుకోండి అంటే ఓ పురాణమో లేకపోతే ఇదో లేకపోతే సాహిత్యము ఉందనుకోండి అది ప్రకటించి సన్మానాలు సత్కారాలు పేర్లు బిరుదులు పొందాలనే తాపత్రయం వస్తుంది పరావిద్యలో అవన్నీ పడిపోతాయి ఎందుకని అవన్నీ మిథ్యా అని కదా అవునా కాదా అందుకని అపరా విద్య ఈ లోకంలో కర్తృత్వాన్ని పెంచుతుంది అహంకారాన్ని పెంచుతుంది సంసారాన్ని పెంచుతుంది మలాన్ని పెంచుతూ ఉంది అన్నిటికీ ఎడబాటు పెంచుతూ ఉంది పరిచ్ఛిన్నతను కలిగిస్తుంది కాని పరా విద్య యయా విద్యయా అక్షరం అధిగమ్యతే సా పరా ఏ విద్యను పట్టుకుంటే ఇక వాడిలో ఎడబాటు లేదో కర్తృత్వం లేదో తను అనేటువంటిది నేను అనే రెండు అక్షరాలు ఎక్కడైతే పడి కాలిపోతుందో ఎక్కడైతే సచ్చిదానంద స్వరూపమై ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ స్థితిలో వాడికి ఇంకా భౌతికంతో పనే ఉందండి సో ఆ స్థితికి వెళ్ళినటువంటి వాడు పిప్పలాదుడు ఆ పిప్పలాదుడు చెప్తాడు ఇక్కడ ఏంటనంటే ఇప్పుడు తపస్సు చేశారు వీళ్ళు అబ్బా తపస్సు అయిపోయింది ఒక్క శ్లోకంలో అన్ని అయిపోయింది ఇక్కడ మూడవ మంత్రం చెప్తుంది చెప్పండి అథగబంధీ హవా కు ప్రజా ప్రజాయంత మహామేధావేండి కాబంది అంటే కాత్యాయనుడు ఈ కబందీ అనేటువంటి వాడు మహామేధావి చూడండి వాడి వాడి తెలివితే అట్లా ఎలా ఉన్నాయో చూడండి ఇప్పుడు ఈ తపస్సు చేసిన తర్వాత ఎలాగన్నా పిప్పలాదు మాట్లాడించాలనుకున్నారు వీళ్ళు ఆరుగురు ఈయన దగ్గరికి వెళ్తే ఏమన్నారు ఈయన తపస్సు తపస్సులోనే మీకు అన్ని తెలిసిపోతాయి ఇంకా తర్వాత నా దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు ఒకవేళ అవసరం ఉంటే రండి నేను అన్నీ చెప్తాను అన్నాడు కదా వీళ్ళు తపస్సు చేశారు చాలా గొప్పవాళ్ళు అసలే ఋషులు తపస్ సంపన్నులు అపరావిద్యని ఛేదించి పారేసి పరావిద్య కోసం బ్రహ్మనిష్టాహ బ్రహ్మపరాహ బ్రహ్మాన్వేషమాణాహ అలాంటి వ్యక్తుల్ని మళ్లీ పిప్పలాదుడు చేయమన్నాడు ఇంకా వాళ్ళకి ఏం అనుమానాలు లేవు కానీ ఇప్పుడు ఈ తపస్సు అయిన తర్వాత వచ్చారు మొట్టమొదటి ఆరుగురు వచ్చినప్పుడు కబందీ అనేవాడు మాట్లాడాడు ఏమని అడిగాడు తెలిసండి మహాత్మా గురువు గారు ఆ పరబ్రహ్మతత్వం గురించి చెప్పరా అని అడిగుంటే ఈయన ఏమంటారు మళ్ళీ వెళ్ళి తపసా బ్రహ్మ విజిస్ అందుకని వీళ్ళు ఏమన్నారు కుతోహవా ఇమా ప్రజాహ ప్రజా మహర్షి మాకు ఒక అనుమానం తొలిచేస్తుందయ్యా ఈయననుకున్నారు పిప్పలాదుడు ఓహో వీళ్ళ తపస్సు ఇంకా కరెక్ట్ కాలేదు ఇంకా వీళ్ళకి పొందలేదేమో అని అని వీళ్ళు ప్రశ్నించారు ఏమిటి ప్రశ్నించారంటే కుతోవా కుతోహవా ఇమాహ ప్రజాహ ప్రజా ఎంత ఇది ఇవ్వండి మహర్షి ఇంత ప్రజానీకం ఈ జీవకోటి ఈ చరాచర భూతకోటి ఎలా బయటికొచ్చింది అంటే ఇప్పుడు చూడండి అంటే వీళ్ళు తటస్థ లక్షణాన్ని మొదలు పెట్టారు తటస్థ లక్షణ విధానం అంటే వీళ్ళు డైరెక్ట్ గా అడిగితే స్వరూప లక్షణాన్ని అడిగితే చెప్పట్లేదు తటస్థ లక్షణంగా ఉండాలి తటస్థ లక్షణం అంటే వీళ్లే గురువు గారిని ఇప్పుడు ప్రశ్నలతో లీడ్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఇక్కడ గురువు ఎవరో శిష్యులు ఎవరో ప్రశ్నోపనిషత్తుల గమ్మత్తైన అంశం వీళ్ళు ఆరుగురు ఒక రకంగా గురువులైపోతారు పిప్పలాదుడు శిష్యుడైపోతాడు ఎందుకని వీళ్ళు అడుగుతూ ఉంటే ఆయన చెప్తూ ఉంటాడనమాట వీళ్ళకి బాగా తెలుసు వీళ్ళు అడిగేవన్నీ వీళ్ళకి తెలుసు ఆయన చెప్పేది ఏం చెప్పబోతాడో వీళ్ళకి తెలుసు అది ఉపనిషత్తు యొక్క గొప్పతనం ఎందుకోసం ఇలా చెప్పారండి అంటే మన మనం ఎక్కడున్నామో మన స్థాయిని గుర్తించి మంద మధ్యమ అధికారులైనటువంటి స్థితిని గుర్తించి ఉత్తమ అధికారులు కాదు కదా వీళ్ళంత తపస్సంపన్నులు కారుగా వీళ్ళేమీ అంత సాధన యమనీమాధ్యష్టాంగ ప్రాణాయామాలు వీళ్ళు చేసినటువంటి వ్యక్తులు కారుగా కనీసం పట్టుమని పది నిమిషాలైన మనస్సుని లగ్నం చేసి భగవద్ కూర్చోలేనటువంటి స్థితి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఒక్కసారిగా బ్రహ్మతత్వాన్ని బోధిస్తే కష్టం కాబట్టి ఒక్కొక్క మెట్టు మనం ఎక్కించుకుంటూ తీసుకెళ్లాలి ఒక్కొక్క మెట్టు మనం ఎక్కించుకుంటూ తీసుకెళ్లాలంటే ఏం చేయాలి గురువు గారిని ఒక్కొక్క మెట్టు ప్రశ్నించాలి ఆయన దిగేలా చేయాలి ఆయన దిగేలా ఎలా చెయ్యాలి కుతూహవా ఇమాహ ప్రజాంత అసలు ఈ జీవకోటి అంతా ఎలాగ ఉత్పత్తి అయింది అసలు ప్రశ్న వీళ్ళు అడగవలసిన ప్రశ్న ఏంటి స్వరూపమేమిటి ఆత్మ ఏమిటి సత్యం ఏమిటి అని అడగాలి మళ్లీ వీళ్ళు సంసారంలోకి దిగారు ఎందుకు దిగారు అని అంటే మనం సంసారంలోనే ఉన్నాం కాబట్టి మనల్ని పైకి లాగడం కోసం వాళ్ళు దిగారు అర్థమైందే నీటిలో పడి కొట్టుకుపోయేవాడిని కాపాడాలంటే ఏం చేయాలి వీడు నీటిలో దూకాల్సిందే దూకకుండా బయట నిలబడి రా రా రా అంటే ఏంటి రా రా అంటే ఎలా వస్తాడు వాడు అడే కొట్టుకుపోతున్నాడు అడేక్కడి నుంచి వస్తాడు కాబట్టి వాడు దూకాలి దూకి వాడిని లాక్కి రావాలి అందుకని ఇక్కడ ప్రశ్న వేయగానే ఇప్పుడు పిప్పలాదుడు అబ్బా వీళ్ళు లాగార్రా నన్ను అనుకుని ఈయన కూడా ప్రిపేర్ అయ్యారు గురువు శిష్యులిద్దరు కూడా ప్రిపేర్ అయ్యారు ఎందుకు తెలుసా అండి ఈ ఉపనిషత్తు లోక కళ్యాణార్థం